శంకరాచార్యులు వివరి పోడామనిలో దేహాన్ని ఎక్కడో వర్ణించారు దేహము చాలా కలుషితమైనది ఎంతో వాతనూ కితము ఒక పొంగు ఇలాంటివన్నీ ఉంటాయి అదే విశంసీ దేహం అని ఒక శ్లోకం ఉంటుంది దాని మీద ఒక స్వామి ఏమన్నా తెలిసిన ఎందుకు ఇలాంటి విశంసీ శ్లోకాలు రాయడం మంచి విషయాలు రాయించు అదే అన్నాడు అలాగే నేను ముఖ్యమైన నిర్ణయిస్తున్నాను అంటే దేహము కలుషితము అని అనకూడదు అంతా కూడా మనస్సు కష్టం అనిపిస్తుంది అంటే దానికి వచ్చి ఆ దేహాభిమానము ఏ లెవెల్లో ఉన్నా మీరు అర్థం చేసుకోవచ్చు దేహాభిమానం అంత గితిగా ఉంటే దేహమే ఉంటుంది కోరికలను వదిలిపెట్టుకుంటే మనస్సు అలాగే సతయిస్తూనే ఉంటుంది అజ్ఞానము అలాగే ఉంది కానీ ఈ నేడు దేహమును తనకు తగ్గించుకోగలిగితే ఈ నేడు దేహమును కూడా పక్కన పోతాయి అప్పుడు మీరు సాక్షి చైతన్య స్వరూపంగా మిగిలిపోతారు అదే గురుముక్తి అని అంటారు అది ఆ శ్లోకము యొక్క అభిప్రాయం ఓకే మళ్ళీ వెళ్దాము త్రిషు మూడు శరీర శరీరముల యందు ఈ జ్వరాహ జ్వరములు అనగాక కథ మాత పెట్టములు స్థూలదేహమునందు కామప్రోభాము సూక్ష్మదేహమునందు విజ్ఞానము కారణదేహమునందు స్వాభావిత పుట్టుక నుండి నిచ్చేదిగా మతాహీకరించబడినది తూర్పునికి భిన్నముగా జ్వరీ జ్వరము వచ్చే వియోగము కలుగుతా అనగా జ్వరము లేకుండా పోగా వాడిని ఆహరీరావా శరీరములే నా సతే లేకుండా పోవు అంటే మోక్షముంటే శరీరము లేకుండా మోక్షం ఈ మోక్షానికి ఇంకొక ఏదంటే లింగ భంగము అయితే లింగా అంటే లింగ శరీరం సూక్ష్మ శరీరం అది లేకుండా పోవాలి అది ఎప్పుడు లేకుండా పోతుంది లేకుండా పోతే సూక్ష్మ శరీరం లేకుండా పోతుంది అంటే సూక్ష్మ శరీరం అప్పుడు అదే లేకుండా పోతుంది సూక్ష్మ శరీరంతో పాటు స్థూల శరీరము కూడా పోతుంది అంటే దేహాభిమానం జరిగింది మనిషిపోతాడని కాదు దేహాభిమానం పోతుంది అదే జీవం ముక్తి అని పేరు కాబట్టి ఈ శరీరము ఎప్పుడు ఉంటాయి అభిమానం పెట్టుకున్నప్పుడు శరీరములు ఉంటాయి అభిమానం తీసేస్తే శరీరములు ఏమవుతాయి పోతాయి ఎందుకంటే నేను ఏమో అనుకోవాలంటే నీవు నా కొడుకు అని అనుకుంటే మీకేముంటుంది దుఃఖం దుఃఖమో దండో ఏదో చిన్న ఫీలింగో చిన్న అన్ హ్యాపీనెస్ పెద్ద అన్హాపీనెస్ ఉంటుంది కొడుకులు కో కూరు కోళ్ళు కూతురు ఎంత కల్పన లేదంటే దిక్ష అంతా పరమాత్మ ఒక్కటే సత్యమో మీరు అనుకుంటే ఇవన్నీ అవుతాయి పటాపించలేకపోతాయి ఉండవు అంతా అనుకోవడం లేదు ఉంటుంది మానుక బంధ అలా అనుకుంటే బంధమే అష్టావక్రి లేతనా ఎక్కడిది శ్లోకం అష్టావత్రి లేత లేకపోతే యోగ వాసిమో ఏదో యూత్ ఆ లెవెల్లో ఉండే శ్లోకం కాబట్టి ఈ నా పుత్రుడు అనే అభిమానం పెట్టుకుని నాన్న నువ్వు చాలా కాలం నుంచి బంధుల్లో ఉన్నావురా ఆ శ్లోకం కుట్రక ఆయన కళాకాలం నుంచి బంధంలో పడున్నావు తర్వాత కవిత అసంగత అనే కడితంతో ఈ బంధాన్ని తెలుసుకునే సుఖంగా ఉండవు అని ఆ ఇప్పుడు అభిమా ఈ దేహము నాది అనే అభిమానులు ఎప్పుడైతే మీకు ద్వారము ఉండొచ్చు నీకు నేను ఒక దృష్టాంతం ఓ మహాత్ముడి దగ్గర ఓ ప్రసంగం వచ్చింది ఓ మహాత్ముడి దగ్గర ఆ ప్రసంగం ఏమిటంటే కుండల్ని అనే ఒక శక్తి కలదు ఆ శక్తి నిద్రపోతుంది దాన్ని కలిపి లేపాలి యోగాలో అలాగా ఉంటుంది అన్ని ఒక ప్రచారం ఒకటి కలదు ఇది అప్పుడప్పుడు మనకు ఎదురవుతూ ఉంటుంది దీంట్లో కొంతకాలం నుంచి ఆ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు మనకు కనపడతారు అలా మంచిగా కూడా ఉంటారు వాళ్ళెందు దుష్టులు ఏమీ కాదు ఏదో కొండలు నేను చక్రాలు ఈ పైకి వస్తుంది చక్కడ పోతుంది అంటూ ఆ రకంగా ధ్యానార్దనలు వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు మనకి ఉంటారు ఓసారి ఓ మహాత్ముడి దగ్గర అదే ప్రసంగం వచ్చింది నేను మహాత్మ ఈ కుండలన్నీ ఒక శక్తి ఉన్నదే దాని ఆ శక్తి ఉద్దిమైనప్పుడే మోక్షం కలుగుతుంది అలా ఏదో అంటున్నారు ఆ శక్తిని లేకపోతే ప్రయత్నం మెడిటేషన్ ధ్యానం చేస్తే ఆ శక్తిని నిద్రలేస్తున్నాను అప్పుడు అనుభవాలు ఏమో కలుగుతాయి అలా అంటున్నారు దీన్నిపై నేను అభిప్రాయం అని ప్రసంగం ప్రసంగాన్ని వస్తాడిగా ఎందుకు కలగాల్సి వచ్చిందంటే రాజయోగంలో కలదు నేను రాజయోగంలో టాపిక్ కింద రాజయోగం పుస్తకంలో పతంజలి మహర్షి చెప్పిన రాజయోగం పుస్తకంలో అసలు ఈ మాటే ఉండదు ఎఫ్ యోగా అక్కడ అసలు ఈ మాటే ఉండదు కుంతంజుని అనే పదమే అక్కడ ఉండదు కింద ఫ్ యోగా పతంజలి మహర్షి దాంట్లో ఫోకస్ ఏముంటుందంటే కింద లైఫ్ మోరల్ అండ్ ఎఫికల్ లైఫ్ మీద ఫోకస్ అంటారు ఎఫికల్ అండ్ మోడల్ లైఫ్లో తెలుస్తుంది ఫోకస్ పన్నులో పనిగా ఇంకో విషయం కూడా తెలుస్తున్నారు ఎందుకంటే పుస్తకం పక్కన పెట్టి మొదలు పెట్టాను కాబట్టి దాన్ని కవర్ అప్ చేసేస్తున్నాయి దాంట్లో ఈ కింద ఆఫ్ యోగా లో మీ ఆసనాలు ప్రాణాయామం కూడా పెద్దలు వస్తుంది ఉండదు ఎందుకంటే అది వెళ్తుంది ఫిజియోథెరపీ కది ఫిజియోథెరపీ అది కింద శ్లోకా ఫిజికల్ బీజేపీ వ్యక్తి ఫోకస్ ఉంటుందా ఉండదు అందుకే ఆనుషంగికంగా అంటే ఆ ప్రసంగాన్ని బట్టి ఓ మాటలు రోజు మాటలు ఉంటాయి తప్ప మామూలు ఎలాగో పుస్తకంలో ఒకటే ఉండదు కానీ ప్రజల్లో ఒకటి రెండు సూత్రాలు ఒక సూత్రం అంతే ఉంటుంది అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ యొక్క ప్రాముఖ్యం కాదు ఈ యోగా వాళ్ళు అనుకుంటారు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనుకుంటారు నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ నరేంద్ర మోడీ గారు మాట చెప్పారు ఆయన యోగాసనాలు శేషంలో ఇదే యోగా అనుకోవటం మీరు దిస్ ఇస్ ది టిప్ ఆఫ్ ది ఇది వన్ టైమ్ సార్ మొత్తం యోగా ఇంకా అతని యోగాలుగా ముందే ఉంది అని చెప్పారు వెరీ సింప్ ఆ రాజ్య యోగంలో ఎక్సర్సైజ్ ఎక్కువ ఇష్టం ఉంది మీరు అది రాజ్యాంగ ఆసనాలు ఇవన్నీ ఉష్ప్రాసనం మయూరాసనం ఇవన్నీ ఉండడానికి కదా అవే ఉండవు అసలు ఆ మాటలే వినపడం సర్వాంగాసనం శీర్షాసనం ఇది ఉంటే ఇదే పెట్టాలి అలాగే లోపలికి దించు నైట్ దించు అంత ఎక్కువగా ఉండదు ఒకటో రోజుల్లో మాట్లాడతారు ఫిజికల్ ఎక్సర్సైజెస్ వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండదు మరి దేవుడి మీద ఉంటుంది ఫోకస్ మోరల్ అండ్ యూత లైవ్ ఫోకస్ ఆన్ మోరల్ అండ్ ఎఫికల్ లైఫ్ దాని మీద ఉంటుంది అది చూడ స్లోగా రాజయోగా చాలా ఫోకస్ చూస్తుంది దాని వేల దాంట్లో ఎక్కడ మీకు కొనులైనవి అనే మాట ఉండదు ఈ చక్రములకి ఏ పేర్లకు వచ్చారు ఈ పేర్లు అసలు ఎక్కడ వినబడము కూడా వినబడవు ఏంటీ పైగా ఈ చక్రాల్లో పైకి వేస్తుంటే ఆ శక్తి లేస్తుంటే అనుభవాలు ఎవరు వస్తూ ఉంటాయి అని మీరు చెప్తారు ఏంటి ఆ అనుభవములు అని ప్రసంగం వచ్చినప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు ఎన్ని లేదండి దాంట్లోనూ లేదు ఏదేమో ఇవన్నీ తర్వాతి కాలంలో వచ్చి బహుశా పదహారు పదిహేడు శతాబ్దాల్లో వచ్చి ఉంటాయని కూడా ఈ కింద ఫ్ లోగా అతను కూడా బీసీ కూడా పదహారు పదిహేడు శతాబ్దాల్లో వచ్చి ఉంటాయి ఈ తంత్రములు వచ్చిన తరువాత వచ్చి ఉంటాయి ఈ తంత్రములు పురాణ సాహిత్యము ఇలాంటి తంత్ర సాహిత్యము డెవలప్ అయ్యాయి ఆర్టికల్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెంచరీస్ లో డెవలప్ అయ్యాయి ఆ తర్వాత ఇవన్నీ ప్రవేశించాయి వీటిల్లో పెద్ద విషయం లేదు అని ఒక మాట చెప్పాడు ఆయన ఆయన చాలా రెండవది ఆయన ఏం చెప్పాడంటే రెండవ మాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఏదో చె ఈ చక్రాల క్రిందకి వెళ్ళడం అయితే కొండ మీద వచ్చినప్పుడు అనుభవాలు కావడం అనే మాట అలా చెప్తారు ఈ చెట్టు ఉంటారు ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు గులాబ్జామ్ తిన్నారనుకోండి ఎలా ఉంటుంది అలా బాగుంటుంది తిండి ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుంది బాగుంటుంది అర్ధరాత్రి పదకొండు గంటలకు ఇంటే తొమ్మిది గంటలు వేడి వేడిగా ఇచ్చే బాగుంటుంది బాగుంటుంది అవన్నీ ఎక్స్పీరియన్స్ ఎంత సేజ్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఇంకే తొమ్మిది అర్ధరాత్రి పదికి తిన్నా తిరిగి తీసే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఎంత సేజ్ ఉంటుంది పది ఉంటుంది ఆ తర్వాత నిద్ర పట్టదు మొన్నటంతా చోటకరకాలుగా ఉంటారు దానికి దానికి సరిపోతుంది ఎక్స్పీరియన్స్ అదే ఒకటే ఉండొచ్చు ది ఆర్ నాట్ ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి డిస్కషన్ లేదని చెప్పాడు ఆయన ఓకే కానీ ఆ తర్వాత మాట అన్నాడు ఆయన ఆ ఎనర్జీ అనేది ఒకటి ఉన్నది దాని అది ఎలాగంటే నువ్వు నువ్వు దేహాభిమానం అనుకో ఈ దేహమే నేను దాని భాషిస్తున్నా దాన్ని బట్టి ఒక పర్సన్ ముందుకొస్తుంది ఒక పెర్సన్ ఓ పెర్సన్ ముందుకొస్తుంది పర్సన్ అంటే ఈ దర్శన్ అనే మాట లాటిన్ భాషలో ఆ దర్శన్ అనే పదానికి లాటిన్ బూప్లో ఉంటుంది దానికి మాస్క్ అని అర్థం కాబట్టి పెర్శన్ అంటే ఇట్స్ ఎ మాస్క్ మాస్క్ అనేది మామూలుగా సందర్భానికి పెట్టుకుంటాము తర్వాత తీసేస్తాం అది మాస్క్ సపోజ్ మీరు మాస్క్ పెట్టుకున్నారు పార్టీకి వెళ్ళేవాళ్ళు మాస్క్ పెట్టుకుని వెళ్తారు మాస్క్ పెట్టుకుని పార్టీకి వెళ్ళారు ఇంటికి వచ్చారు మాస్క్ తీసేయాలి అది రాలేదనుకోండి ఆ మాస్క్ మీరు ఆ మాస్క్ తీలేకపోయనుకోండి అది ఫుట్టనుకోండి ముఖానికి అప్పుడు మీకు ఎలా ఉంటుంది అది తీసుకుంటే అది ఉంది కాకుండా రక్తంలోనూ మాంసంలోనూ ఫిట్ అయిపోయింది అనుకోండి ఎంత కష్టం అవుతుంది ఈ పర్సన్ ద మాస్ అది మీరు పెట్టుకున్నది తప్ప మీ కాదు అది కాదు ఏదో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళి చెప్పి ఏదో నన్ను కలిసి అక్షంతరం బాగా కడుపును అక్షతరం వేసిన పుణ్యానికి కడుపునండి భోజనం చేసి కట్టబతాడు ఆ తర్వాత వీళ్ళను అమ్మాయిలు మెరుగుంటారు వీళ్ళెవలే అనుకోవడం పైగా కనపడకపోవడమే కాదు వీరికే అమ్మాయికి ఏదైనా తీసులాటొస్తే వాళ్ళు వచ్చి కొంత సహాయం పెడతామనే పరిస్థితి కూడా ఉండదు వీళ్ళ వీళ్ళు పడుతూ ఉంటారు వీడు మాస్క్ పెట్టుకుంటాడు హస్బెండ్ అని మాస్క్ పెట్టుకుంటాడు ఈ మాస్క్ కొంత ఒక్క చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు బాగుంటుంది అప్పుడప్పుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఆ మాస్క్ తీసెంటా ఉంటే తీయలేకపోతుంది అలాగే ఈ లోపల కొడుకు కూర్చునేదే వస్తారు సంతారము నేను తండ్రిలోనే మాస్క్ వస్తుంది అది మాస్క్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది తర్వాత టీసెంటా ఉంటే తీయలేదు మాస్క్ విజయం స్మాల్ సెల్ఫ్ ఈజెన్ ఈజ్ ఫాల్స్ సెల్ఫ్ ఈ స్మాల్ సెల్ఫ్ యొక్క ఔట్కమ్ దాని వల్ల కలిగే కలిగే ప్రయో లాభము కలిగే పరిణామము ఓన్లీ వన్ ఫ్లెక్ట్ ఏదో తెలిసినా అది ఘర్షణ హాల్ఫ్ల భక్తము అని మీలో మీరు ఒంటరిగా కూర్చొని అనుకున్నప్పుడు మీకు ఏం కలుగుతుంది ఆనందం కలిగిందా కాన్స్రిప్ట్ కలుగుతుందా కాన్ఫిట్ నేను భక్తమే భాగ్యం కూడా అను వీడికి నేను తండ్రిని అని మీలో మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ తండ్రి భావన మీకు కలిగితే మీకు కాన్సెప్ట్ కలుగు ఫలానా స్వామిమూని అని మీకు అనిపించిందనుకోండి కాన్సెప్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు అధ్యక్షులు నాకు మీరు అనుకూలించలేదు వాడు అనుకూలించారు కానీ మీరు అనుకూలించలేదు కాన్సెప్ట్ నేను ఆఫీసర్ అని మీకు గుర్తు వచ్చిందనుకోండి ఇంటికెంటర్ గుర్తు పేపర్ ఎదుర్కుంటుంటే నేను ఆఫీసర్ని అని గుర్తు వచ్చిందనుకోండి అప్పుడు మీకు వెంటనే ఏం కాన్సెప్ట్ అంటే దీని అర్థం ఏంటంటే దిస్ ఐడెంటిఫికేషన్ ఈ పర్సనాలిటీ విచ్ ఈజ్ ఎ మిత్ ఇస్ నాట్ రియల్ విచ్ ఈజ్ ఎస్ట్ మీరు ప్రతిబుల్ అది దాని వలన కలిగే పరిణామం ఒకటే ఒకటి వెళ్ళదు అది కాన్ఫ్లిక్ట్ ఒక జీవితకాలము మనం ఇటువంటి కాన్ఫ్లిక్ట్ లో బతుకుతూ ఉంటాము అవునంటనే కదంటారే నేను బ్రాహ్మణ్యుడము నేను వైశ్యుడము అనే మాస్క్ పెట్టుకుంటే మీకు వెంటనే కాన్ఫ్లిక్ట్ కాదు వెంటనే కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది అదే స్థితి కూడా చెప్పింది బ్రహ్మదంపరాధ బ్రహ్మలేఖ ఆయనే పంజాబీ ఆయనే మద్రాసి అనుకున్న వెంటనే మీకు ఏమొస్తుంది కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్ ఆయనే పాకిస్తానీ అనుకున్న వాడి స్వీట్స్ కేంద్రంలో ఎలా ఉంటుందో ఇండియా మీద దేశాన్ని వెళ్ళి దానికి రెస్పాన్స్ లో ఇండియన్ వీడి దేశాన్ని నీరు దక్కుతా ఇండియన్ ఆయనే పాకిస్తానీ ఆయన అమెరికన్ ఆయన బ్రిటిషర్ ఆయన యూరోపియన్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి నీకు ఎండ్ మాస్ట్ జ్యూస్ కాన్ఫ్లిక్ట్ దాన్ని ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ దొరుకుతూ ఉంటాయి కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమవుతుందో తెలిసినా ఘర్షణ వల్ల ఏమవుతుందో తెలిసినా మీ లోపల శక్తి నీరు శక్తి వేస్టే ఇన్ని కాన్ఫ్లిక్ట్ స్టేట్ ని బ్రతకడం మూలంగా మన శక్తి గత ఉన్నది ఎనర్జీ కానీ స్పిరిచువల్ ఎనర్జీ అని మీరు అనొచ్చు అదంతా కూడా నూరు దాడిపోతుంది వేసేపుతో మీరు ఆ ఎనర్జీని కన్సర్వ్ చేసుకుంటే మీరు జీవన్ముక్తులు అయిపోతారు ఆ ఎనర్జీ సరిపడుతుంది అది వేస్ట్ కాకుండా మీరు దాన్ని పెట్టుకోగలిగితే నిలబెట్టుకోగలిగితే ఆ శక్తి ఆ ఎనర్జీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి మోక్షాన్ని తీసుకోండి అది ఎలాగా ఆ ఎనర్జీ వేస్ట్ కాకుండా నిలబెట్టుకోవడం ఎలాగా కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలి కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలంటే ఎలాగా ఇంకో వాళ్ళు ఉండేవాళ్ళు కోఆపరేట్ చేయాలా వాళ్ళు చేస్తారా ఇంకో వాళ్ళు ఉన్న కోఆపరేట్ చేస్తారా భార్య నాకు అనుకూలంగా ఉంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు ఆవిడ అనుకూలంగా ఎంతసేపు ఉంటుంది పది నిమిషాల అరగంట గంట ఎంతసేపు అనుకూలంగా ఉండండి కొడుకు అనుకూలంగా ఉంటే నాకు కాన్ఫ్లిక్ట్ ఉండదు కొడుకు అనుకూలంగా ఎంతసేపు ఉంటాడు కాబట్టి మీకు కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలంటే ఎనర్జీ చేసుకోవాలంటే కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలి మాస్క్ ఉండకూడదు పర్సనాలిటీ ఉండకూడదు అంటే స్మాల్ సెల్ ఉండకూడదు అంటే శిలాకృతి లేకపోవాలి అవాక్కర్లా ఆ సెంటర్ ఉండకూడదు సెంటర్ విచ్ ఈజ్ స్మాల్ సెల్ అది ఉండకూడదు సెంటర్ ఉంటే పెరుగు సెలవులు స్మాల్ సెన్స్ సెంటర్ అయితే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది వీటి ఆ సెంటర్ లేకుంటే ఆ పెరిశం లేకుంటే ఆ ఎనర్జీ వేస్ట్ కాకుంటే కాన్ఫ్లిక్ట్ లేకుంటే వీడు శుద్ధ చైతన్య స్వరూపులుగా ఉంటారు ఆ చైతన్యానికి హద్దులైనా ఉండవు దానిపైరే బ్రహ్మ పద్మమసి ఎప్పుడైతే వీళ్ళు సేస్ లేవో స్మార్ట్ సార్ నేను అదే బ్రహ్మీ భూతుడూత అదే బ్రహ్మా గుత అది కింద ఫ్లో రాజయోగం అంటే అది అంటే దాన్ని మమ్మల్ని అది కాదు రాజయోగం దిస్ ఇస్ అని ఆ మహాత్ముడు చెప్పినాడు నేను ఏం చేశామో చెప్పమంటారు అసలు ఇలా దండం అలాగే దండం పెడితేనే ఉండిపోయాను ఆ చేతికి తీయలేకపోయాను ఓకే ఆయన అన్నారు పెట్టింది అన్నం చాలా ఆపండి అన్నాను నేనన్నాను చాలుదన్నాను ఎంత దండం పెట్టినా చాలు వెళ్ళింది కింద ఈ కర్మ చేయి ఆ ఉపాసన చేయి అని పర్సనాలిటీని మాటలు చెప్తారే తప్ప పర్సనాలిటీ ఈజ్ మాస్క్ ఇట్ ఈస్ ఫాల్స్ దాన్ని తీసు అవటంపారా దీ నో పర్సన్ అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో ఎక్కడున్నారే వాళ్ళు ఉన్నారు నాకెక్కడా కనపడలేదు నేను ఆయనతో అన్నా నువ్వు మహానుభావుడు కదా నువ్వు చెప్పిన బోధ ఈ ప్రపంచంలో ఒకడెవడో చెప్పినప్పుడు కనపడితే అప్పుడు నేను ఆలోచిస్తాను అంతవరకు నువ్వే మహానుభావుడు అనిపిస్తాను అది అర్థమైందండి కాబట్టి ఈ దేహములే ఎవరు కూడా మూడు దేహములు లేకుండా పోతాయి ఆ జ్వరాలు పోతానే దేహములే ఉండవు వాళ్ళు ముక్తిగా ఉంటాడు అదే ఆ జ్వరా వీరేషు విషు స్వాభావికామకారస్ యోవనాశక క్షిదాభాప్య సవ్యా అదే శ్లో జ్వరాస్క్షిణి కామప్యేకతా విద్య ఈ శ్లోకం అర్థం కావాలంటే నీ లోపల మీ ఉనికి నీ ఎరుక నీ అనుభవము వీటిని అర్థం చేసుకోవాలి ఇప్పుడు వేదాంతము అంటే పుస్తక పఠనం కాదండి జీవితం అనే పుస్తకాన్ని మీరు పఠించాలి ఈ మాట చెప్పే పుస్తకం ఏ వాళ్ళ కోపం వస్తాం ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఈ లక్ష్యం ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారం కొద్ది నుంచి సాయంకాలం లేకపోతే పుస్తకం మొత్తం కూర్చుంటా నేను అన్నాను చూడు వేదం వల్లించడము నా లక్ష్యము అప్పుడు కొద్ది నుంచి సాయంకాలం లేక పుస్తకం నేను మొన్న వేద సభ్యులు వెళ్ళాను నేను ఒకప్పుడు వేదం వల్లించా ఎలా వల్లించానంటే వేద పండితుల స్థాయి దాకా వదిలించా తర్వాత అది నిలబడలేదు ఎందుకంటే జీవన శైలి మారడం వల్ల వల్లన కొంత తగ్గుతుంది కానీ మరి వాసన ఉంటుందిగా ఎక్కడైపోతుంది కానీ హైదరాబాద్ హామీ ఆయన దగ్గర నేను పదం అది వల్లించా స తర్వాత అది ఆయన దగ్గర కొంతకాలం వల్లించాను ఆయన దేహత్యాగం చేశారు ఆయన పేరు మీద ఒక వేద సభ అయినది దానికి వెళ్ళాను కూడా వచ్చారు ఆ పండితుల్ని చూస్తూ నేను యుద్ధం పెట్టాను ఎందుకంటే వేదం అల్లించడంలో ఉండే కష్టం ఏంటో నేను ఎదుగు ఇప్పుడు పిల్ల ఎదు గర్భవతి కష్టం ఏంటో అందరికీ గర్భవతి అది కవి అన్నాడు అని అన్నారు సో ఆ రకంగా వేదం వెల్లడించడంలో దాన్ని నిలబెట్టుకోవడంలో ఉండే కష్టం అందరికీ పెరుగుతుంది అది కొంతమందికి తెలుస్తుంది నాకు తెలుసు నేను వాళ్ళు వేద వివరాలు నేను చూశాను వాళ్ళు చెప్పిన పద్ధతి ఎంత ఈజీగా ఎంత సరళంగా ఎంత నిర్దిష్టంగా ఎంత ఆత్మవిశ్వాసంతో నా మున్న వెళ్ళి కూర్చున్నారు ఎర్రు ఎరంగ మిగతా పెద్దవాళ్ళందరూ కొంచెం డౌట్స్ ఉన్న వాళ్ళందరూ దూరంగా కూర్చున్నారు ముందు కూర్చుని వాళ్ళు ఆ పనసు చక్కగానే తీరు చూసిన ఉద్దేశం లేదు అమ్మ ఎంత గట్టిగా తొడుగుతున్నారు అని వీళ్ళ ఆ లెవెల్లో వేదం అందించాలంటే వాళ్ళు ఎనిమిది సంవత్సరాల కనీసం కృష్ణం పొద్దున కొద్ది రాత్రి దాకా కష్టపడి వ్యాకరణంలో మీరు గిట్ట కావాలంటే కొద్ది నుంచి సాధికాలు లేక పుస్తకం పట్టుకుని ఉండాలి ఆత్మస్ల నడుచుకోవాలంటే కొద్ది నుంచి సాధికాలు లేక పుస్తకం పట్టుకోవడం కానీ దీ నాట్ లైక్ దా ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు బయట పుస్తకాలు ఉండండి వాళ్ళ చేతుల్లో పుస్తకాలు ఉన్నాయిగా కానీ ఫోకస్ ఎక్కడ ఉండాలి మీ లోపల అనుభవం ఫోకస్ ఉండాలి ఆత్మ లోపల ఉంటుందా పుస్తకంలో ఇప్పుడు మీ లోపల మీరు చూడండి మీరు సాక్షి భావము అనేదాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోండి సాక్షిభావం అనుభవానికి రావాలి ఎలా అనుభవానికి రావాలో ఎలా చాలా తెలిసే అనుభవానికి వస్తుంది మీరు కళ్ళు చూసుకుని ఈ దేహము ఇది దేహము అని మీరు ఆ అప్పుడు ఇది దేహము అని దర్శించేది ఎవరు సాక్షి సాక్షి అక్కడ ఈ మాస్క్ ఉండదు ఈ మాస్క్ అన్నది ఈ కర్షన్ అది కేవలము భర్త భార్య తండ్రి తెలుపు అప్పుడే వస్తుందండి అది ఎప్పుడు ఇరవై నాలుగు గట్టిలో ఉండదు అండి ఉండదు కూడా ఉండదు తెలివిగా ఉన్నప్పుడు కూడా ఉండదు మాస్క్ పెట్టుకున్నప్పుడే ఉంటుందా సహజంగా ఉండదు పెట్టుకున్నప్పుడే ఉంటుంది కాబట్టి మీరు ఇది దేహము అని పరిశీలించే అని అనుకోండి అప్పుడు దేహం అవుతుంది మీరు చూస్తున్నారు కదా దృష్టిలో చూసేది లేదు మీరు మీకు దేహానికి వచ్చేలో మనస్సు ఉండదు ఛాప్ అది సాక్షి ఓకే అది సాక్షి ఒకే నిద్రలు వేస్తారు నిద్రలు వేస్తుంది తెలివి వస్తుంది తెలివి వచ్చి ముందు స్పేస్ తెలుస్తుంది స్పేస్ నుంచి వేల్డ్ కుడుతుంది వేల్డ్ నుంచి బాడీ దేహ బాడీ కాన్షియస్నెస్ వస్తుంది అప్పుడు పెర్షన్ వస్తుంది ఆ మాస్క్ వస్తుంది తదికి మాస్క్ అయితే ఈ సాక్షికి మాస్క్కి మధ్యలో ఇంకోవల్ పెట్టారు మన వాళ్ళు వేదాంతలు మీరు ఎలాగే వాళ్ళు విడదీయొచ్చు ఆ లెవెల్ వెళ్తుంటే చూడలేను అయి అని ఉండాలి నేను దేహముతో అభిమానం పెట్టద్దు నో మాస్క్ నో మాస్క్ నేను తండ్రి నేను నేను భర్తను డబ్బు మాస్క్ ఇంతే మాట వరుసకి నేను అక్కడ నేను ఉండదు తండ్రి ఉంటుంది కది మాస్క్ ఓకే మీరు మాస్క్ పెట్టేసుకుంటే మేము అహం మాస్క్ ఉంటుందా మాస్కే ఉంటుందా ఆ తండ్రి తడిపి అభిమానం ఏం లేకుండా అహం నేను అహం భావన అహంకారం కాదు నేను కర్తనుంటే అహంకారం అవుతుంది అహం భావన ఈ అహం భావన ఏది లేదో అది చిదా భాష అని పేరు అసైన్మెండ్ దానికి చిదాభాష అని పేరు అంటే ఇది ఆత్మచైతన్యం అంతఃకరణలో ప్రతిఫలించి అహం అనే భావన కలుగుతుంది ఈ అహమును తీసుకెళ్లి దేహాన్ని గోవిస్తే బాడీ కాన్షియస్నెస్ వస్తుంది ద మా ఈస్ ద స్మాల్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ప్లేస్ అసైన్మెంట్ సీక్వెన్స్ సాక్షి అహం తర్షం అహంకి చిదాభాష అంటే అంటే ఆత్మ చైతన్యము అంతఃకరణంలో ప్రతిఫలించినప్పుడు ఏర్పడిన విస్లక్షం ప్రతిబింబం దానికి చిదాభా చిక్తి యొక్క ఆభాష ఆభాష అంటే ప్రతిబింబము కాబట్టి మీరు మూడు సాక్షి చిదాభాష చిదాభాషి సెన్స్ ఆఫ్ ఐఆమ్ క్యూ సెన్స్ ఆఫ్ అహమ్స్ భాషన్ సర్సన్ అంటే ద సెంటర్ ద మాస్క్ బడు ఐడెంటిటీ వల్ల వచ్చిన మాస్క్ బడు ఐడెంటిటీ దాని తర్వాత నేను పంపిణీ తెలుపునివన్నీ వస్తాయి మూడు ఉన్నాయా ఈ మూడింటిలో జ్వరము ఏమి తింటుంది దర్శనకే ఉండదు మాస్క్కే ఉండదు చిరాభాషకు కూడా ఉండదు చిరాభాషతే లేనప్పుడు సాక్షి జరుపుకుంటుంది అతనే ఉండదు అంతే ఉందండి ఆ మాస్క్ ఉన్నప్పుడే జ్వరం ఉంటుంది ఇప్పుడు తండ్రి కొడుకుల కాన్ఫ్లిప్ నేను తండ్రిని అనే మాస్క్ ఉంటేనే కాన్ఫ్లిప్ట్ నేను అహమస్మి కాన్ఫ్లిక్ట్ ఉండదు దేహమును సాక్షిగా చూసినప్పుడు అహము కూడా ఉండదు అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండనే ఉండదు మాస్క్ పెట్టుకున్నప్పుడే ఉంటుంది మీరు రోగి ఎప్పుడూ ఆ రోగము నాది అని రోగి రోగిని అని మాస్క్ పెట్టుకుంటే రోగులు అవుతాడు దేహాభిమానం పెట్టుకుంటే సాక్షిగా చూస్తే రోగి రోగలిద్దరు కూడా అన్వెస్ట్ అది శ్లోకం సో దీన్ని ఈ శ్లోకాన్ని ఫినిష్ చేసి ఈ పూటకి పాఠాన్ని ఆపుదాము ఈ శ్లోకాన్ని ఫినిష్ చేద్దాం శ్లోకం ఒకసారి అందాము చిరావ్యా జరా సాక్షిమ్యేతా చిరా చాసే అతి అసంభ్యా జరాక్షి కాం అవిద్యులు అనగా వాతా కామక్రోధా చిదాభాసే చిరాభాసందు కూడా అనగా శుద్ధమైన నేను అనే అనుభవమునందు కూడా అసంభావ్య ఊహ చేత్యము కానిది అంటే ఈ నేను అనే శుద్ధమైన నేను అనే అనుభవం ఏది కప్పు దాని ఎందైనా కూడా ఈ మూడు జ్వరాలు ఉంటాయనేది ఊహం కూడా వినడం అసలు అంటే ఈ మూడు జ్వరములు కూడా ఉండమే ఉండవు తెలుసుందండి సాక్షిని సాక్షి ఎందుకంటే కథ చెప్పేమున్నది చిరాభాషలోనే లేని తోట జరాలు సాక్షి లేవని వేరే చెప్పాలండి ఏవమపి ఈ సత్యము ఈ రకముగా ఉన్నప్పటికీ చిరాభాషి అనగా అనుభవము అవిద్యయాముచే తీర్చయనుగా ఏకత ఈ జ్వరములతో పాదాత్మ్యము నేనే భావన చేయుము ఇది సత్యం సత్యము సాక్షి అహం దాన్ని సుధాభాషన్ మాట మాస్ ఓకే దీంట్లో అంటే కాన్ఫ్లిక్ట్ అండి కాన్ఫ్లిక్ట్ గా జ్వరం అంటే ఘర్షణ ఘర్షణ మాస్కున్నాయి తప్ప సుధాభాసే లేవు ఇంకా సాక్షియే ఉన్నాయో లేవని వేదని చెప్పాలా అటుపక్కన సత్యం సత్యం ఉండాలంటే ప్రారంభం అనుకో ప్రారంభం ఏంటంటే ఈ అహం అనే చిరా భాష ఉన్నాడే వీడు అటు సాక్షిలైకి వెళ్ళాలా ఇటు మాస్క్ లో రావాలా సాక్షి అయిపోవాలి ఎందుకంటే జ్వరాలు లేవు సహజంగా సాక్షి భావంలోకి పోయి విముక్తుడైపోవాలి కానీ వీడు అజ్ఞానం చేత ఈ మాస్క్ లోపు వస్తాడు వచ్చి మాస్క్తో ఐడెంటిఫై అవుతాడు ఐడెంటిఫై అయ్యి ఈ దేహము నేనే ఒక ఐడెంటిఫికేషన్ సో ఐ బాడీ వీరికి మా ఐమ్ ది బాడీ వెళ్ళినప్పుడు మాస్క్ ఏమవుతుందో తెలిసిన ఐమ్ ది పేషెంట్ ఇది హాస్పిటల్లో నేను పేషెంట్ను అని పోతాడు పేషెంట్ అయిపోతాడు పేషెంట్ కానక్కర్లా హాస్పిటల్ వెళ్ళడానికి రోగం జ్వరం ఉంటే ఏకత్వం అక్కర్లా ఐడెంటిఫికేషన్ అక్కర్లా కానీ మీరు పేషెంట్ అయిపోయినా డాక్టర్ నీళ్ళు పేషెంట్ గా గుర్తించడు డాక్టర్ నువ్వు చెప్పగలరా మీకు డాక్టరు రోగానికి వైద్యం చేస్తాడా రోగికి వైద్యం చేస్తాడా రోగానికి వచ్చింది ఒక ఆయనకి రోగం వచ్చింది ఇద్దరికి సమానమైన రోగం వచ్చింది ఇద్దరికి ఒకే వైద్యులు వేసేది డాక్టర్ ఒకరికి తగ్గుతో మీకు ఒకరికి తగ్గట్లేదు ఎవరికైనా అడిగాడు అందుకే డాక్టర్ చెప్తాను చూడదు రోగానికి ఏం చేస్తాను కానీ మీకు వైద్యం లేదా లేదా నేను మీకు భయం ఎక్కువ తగ్గుతుందో తగ్గదు కానీ భయం ఎక్కువ అందుకే నా తగ్గదద్దే అలాగే ఉంటుంది ఆయన శరణాగతి చేసి కూర్చున్నాడు తగ్గిపోయినట్టుగా రాజు లేనట్టే శరణాగతి చేసి కూర్చున్నాడు అదే వైద్యం ఏం చేస్తే తగ్గుతోంది వైద్యం రోగానికి చేస్తాం ఆ మాస్క్కి వైద్యం ఉండదు రోగానికే వైద్యం విశ్వరాట సులుపులో స్వామీజీ విధించలేదు నాకు కొనుక్కు నాకు ఇద్దరి మాటలు ఎత్తం లేదంటే ఏం చెప్తాడు స్వామీజీ కొనుక్కు మిత్ర మాటలు ఏం మాట్లాడతాడు మీరు స్వామికి అవుతాడు సంసారం అంటే అలా ఉంటుందండి కాబట్టి ఆయన ఏం చెప్తాడు మార్పు లేదు వాళ్ళని చెప్తాడు ఆ తర్వాత ఎందుకు ఏదైంట సంసారం అవిద్య అలా అంత బలంగా ఉంటున్నాయి ఈ క్షిదాభాష ఇటువైపు మాస్కుంది ఇటువైపు సాక్షు సాక్ష బ్రహ్మ ఈ బ్రహ్మలో కలవచ్చుగా అహం బ్రహ్మాస్ కలవదు అహం పితాస్ మాస్కులో పడతాడు పితాస్మి పుత్ర సో కాపే కాంత కష్ట పుత్ర సంసారో మతీలో విచిత్ర శంకర్లు అంటారు మళ్ళీ ఏకే ఈ జ్వరాహ జ్వరములు ఏకే లేదు జ్వరాహ జ్వరములే చిభాసేసి మహమ్మనే చిరాభాసు నుండి కూడా అసంభావ్యాచింపశక్యము కానిది అనగా లేనే లేదు సాక్షి సాక్షి విషయము కాకథ చెప్పేమున్నది అనగా ఉండమే ఉండకు ఏవీ సత్యము ఈ విధముగా ఉన్నప్పటికీ అహం అనే క్షిదాభాస అవిత్యయా అజ్ఞానము చేత నిశ్చయముగా ఏకట జ్వరములతో ఐక్యమును నేనే భావన చేసను కింద తిరికాదారులు రాశారు ఈ జ్వరము నాకే వచ్చింది అని అనుకుంటున్నాను ఐక్యం అయితే ఈ భయం నాకే వచ్చింది ఈ కోరిక నాకే వచ్చింది ఈ భయం నాకే వచ్చింది ఈ అజ్ఞానం నాకే ఉన్నది జ్వరములతో పాదాత్మ్యాన్ని జన్నాడే తప్ప తన ఎందుకు జ్వరములు ఉండవని తన స్వరూపము సాక్షి చైతన్యమని తెలుసుకోలేకపోతున్నాడు అందువల్ల అజ్ఞానము వాళ్ళ చిరా ము సంభావ్యా జస్క్షిికా ముద్యయా దూసరా జ్యోతిలంగా తర్వాత శ్రోతా ఉపస్పతిష్ఠ్య అదే కదా అది మండే క్లాసులో చూద్దాం సోమవారం క్లాసులు చూద్దాం ఇది వీకెండ్ శని అది గీతా క్లాసులు ఉంటాయి సోమవారం ఎక్కడ ఉంటుంది మంగళవారం మళ్ళీ బులవారం క్లాసు కూడా ఉంటుంది